కేతన సంఖ్య నూట అరవై తొమ్మిది తోలు బాప పుణ్యాల తోడబుట్టి తినట బలువైన భవములా బడలేనా గాముల ఇంటనే కాపనై తినట పాము పుట్ట నుండి అయినా బతకలేనా గోమున హేయపు గుండా కూడు నుంచి గామిడినే గారే తిత్తి గా నోపనా కట్టయినా గుణములచే కట్టుబడి నటా చుట్టపు బంధాల రొచ్చుకు నోపనా దట్టపు టాసలనే దాచి తిన్నట నా వెట్టకాయము మోవ వెరచేనా నిగిదిన లోపల నీ ఉండుదువట పగవారికి నీ పగిలేనా తగువేంకటేశీ దయవాడనట ఈ వగల నిన్నిట గెలువగలేనా